ీర్తన మూడు వందల ఎనభై ఏడు ఏమిసేయుదును నా ఉద్యోగము ఎంతో నా యాశోదము గాని ఇందులో నొకటి గలుగదు వృధామనోరాజ్యము ఆకుర్షించ తలంతును అప్సరోగణములను కైకొని దేవతాసమితిని కనుగన తలతును ఏకముగా బ్రహ్మాదిలోకములేల తలతును దాకొని నిద్రింతునంతలోనహరి తలచినవాడ గానైతి ఏమి చేయుదును నా యుద్యోగము ఎంతో నా యాశోదము కామింతుగాని ఇందులోనొకటి గలుగదు వృధామనోరాజ్యము ఒకపరి ఈశ్వరుడు నౌదును ఊహాపోహలను ప్రకటపు పట్టణ గోపుర ప్రాకారంభులు సుజింతును సకలము భోగించినవాడనవుదు చవులూరకే కొందును అకటా అంతలో భిక్షాన భిక్షానకేగుదు హరిగొలిచినవాడా గానైతి ఏమి చేయుదును నాయుద్యోగము ఎంతో నా యాశోదము కామింతుగాని ఇందులో నొకటి గలుగదు వృధామనోరాజ్యము తలచినచోటికి నేగ తలతును తగజెన్నవారిని బ్రతికింతును మలసి ఎంతలో బనులకు వెలిచిన మరియన్నీయూ నేమరుతును చెలగుచున్ అలమేల్ మంగ విభుడవో శ్రీవెంకటగిరినిలయా నెలకొని నన్నిటి రక్షించగదవే ని సేవించేవాడ గానైతి ఏమి సేయుదును నా యుద్యోగము ఎంతో నా యాశోదము కామింతుగాని ఇందులోనొకటి గలుగదు వృథామనోరాజ్యం